ఆలోచనే దేవుడు ఒక ఆలోచనే ఏ తత్వము ప్రాతిపదికన ఉండి నేను అనే జీవ ఆలోచన కలిగిందో ఆ జీవుడు పుట్టి నాకిప్పుడు దేవుడు కావాలి నాకు ఈ లోకల్లో భయంగా ఉంది నాకు అన్ని సమస్యలుగా ఉందని లోపల కూర్చుని ఆలోచిస్తూ ఒక దేవుణ్ణి పట్టుకోవాలనుకుని లోపల ఒక దేవుడు ఆలోచనని కలిగించుకుంటున్నాడు దేవుడు అనేది ఒక ఆలోచన జీవుడు అనేది ఇంకో ఆలోచన ఈ రెండు ఆలోచనలు పడిపోతే ఏ తత్వము మిగిలిపోతుందో ఆ తత్వమే పరమాత్మ కాబట్టి జీవితము అంటే కూడా నా దృష్టిలో ఇట్ ఈస్ ఎ థాట్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎ థాట్ పట్టుకోవడం ఎక్కడ ఎక్కడ వదలడం ఎక్కడా ఇక్కడే కాబట్టి నిజంగా పట్టు వదులు బయటలేవు నిజంగా పట్టుకోవడం ఇక్కడ నిజంగా వదలడం ఎక్కడ కాబట్టి ప్రపంచాన్ని ఒక ఆలోచనగా మీరు తీసుకొచ్చేయండి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రపంచం అంతా ఒక ఆలోచన అంతేనా కాదా ఇప్పుడు ఈ ఆలోచనని కలిగించుకునేవాడెవడు వాడు ఒక ఆలోచనే వాడు లేస్తే ఈ ప్రపంచం పట్ల ఆలోచనలు కదులుతూ ఉంటాయి వాడు కూడా ఒక ఆలోచన వాడు లేచి అన్ని ఆలోచనలు లేపుతూ ఉంటాయి వాడు లేచిన తర్వాత ఈ ప్రపంచంతో ముడిపడతాడు కదా ఈ ప్రపంచంతో తట్టుకోలేనప్పుడు వాడికి భయం కలిగి ఏదో ఒక నిస్సహాయత కలిగి నిర్వీర్యత కలిగి వాడికి ఏదో ఒక సంకోచం కలిగి ఒక భయం కలిగి ఏదో లోపల ఒక బెరుకు కలిగి ఏదో ఒక ఆధారం కావాలి వాడి ఈ యొక్క ఫీలింగ్స్ని పోగొట్టుకున్నాక ఒక ఆధారం కావాలి ఒక ఆలంబనం కావాలి ఏమిట ఆధారం భగవంతుడు అనుకుంటున్నాడు ఇప్పుడు ఆ భగవంతుని కూడా ఒక కృష్ణుడిగా లోపల అనుకుంటున్నాడు కృష్ణ జనార్దన గోవింద గోపీజన వల్లభ అనుకుంటున్నాడు ఇప్పుడు ఈ కృష్ణుడు కూడా ఏమైపోయాడు వీడికి ఆలోచన కృష్ణుడు ఏమన్నా ఉన్నాడా బయట లేడు ఎక్కడున్నాడు ఆలోచన శివుడున్నాడా బయట లింగమే ఉంది కానీ శివుడు ఎక్కడా ఆలోచన అంటే నేను ఆలోచనే ప్రపంచము ఆలోచనే దేవుడు ఆలోచనే ఏమండి ఈ మూడు ఆలోచనలేనా ఎస్ దెర్ ఈస్ నో డౌట్ ఉపనిషత్ ప్రతిపాదన చేసింది ఓహో ఈ మూడు ఆలోచనలైతే ఆలోచనలు సత్యం కాదు కదండి అందుకనే ధైర్యంగా శంకర్లు అన్నారు జగత్ అన్నారా ఆలోచనలు కాబట్టే మిథ్యా అనే శబ్దానికి అర్థం ఏర్పడింది అక్కడ మాయా అనే శబ్దానికి అక్కడ తాత్పర్యం అది మమ మాయా దురత్యయా దైవీ హేష మొత్తం ఆలోచనలు కాబట్టే విద్య అనే శబ్దానికి వెయిట్ వచ్చింది అక్కడ ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి అయితే పుడుతున్నాయో దాని మూలాన్ని ముట్టుకుంటే అదే పరమాత్మ అదే తత్వం అదే ఆ తత్వాన్ని ముట్టుకునేదానికే ఉపనిషత్తులు ఏంటంటుందనంటే ఒక సాధకుణ్ణి సంసిద్ధుణ్ణి చేస్తుంది ఒక సాధకుడిగా వాడిలో ఆ పరిణితిని కలిగిస్తుంది ఆ పరిణితిని కలిగిస్తూ ఈ ఉపనిషత్తు ఏంటంటే ఒక మంత్రంతో ప్రారంభమవుతుంది శాంతి మంత్రంతో అందుకనే ఈ ఉపనిషత్తుకి పేరు ప్రశ్నోపనిషత్తు అని పేరు అంటే ఇక్కడ ఆరుగురు ఋషులు తపస్సు చేసి ఆ పరమాత్మ తత్వాన్ని పొందాలనుకున్నారు అందుకనే ఈ ఉపనిషత్తు ఏ వేదంలోదేనంటే అథర్వ వేదంలోనిది దీని అథర్వణ వేదము అని లేదా అథర్వ వేదము అని అంటారు రెండు పేర్లు ఉన్నాయి ఈ అథర్వణ వేదంలో ్రాహ్మణ అనేటువంటి తెగకు సంబంధించినటువంటి ఉపనిషత్తు అంటే బ్రాహ్మణం అన్నమాట ఇది ఈ ఉపనిషత్తు బ్రాహ్మణం అనేటువంటి పోర్షనికి సంబంధించినటువంటిది ఉపనిషత్తు అంటే ఈ ప్రతి వేదము మూడు రకాలుగా విభజింపబడింది బ్రాహ్మణములు ఆరణ్యకములు మంత్రములు మంత్రములు ఆరణ్యకములు బ్రాహ్మణములు అని విభజింపబడింది మంత్రములు అంటే మనకు వేదంలో చెప్పబడ్డటువంటి మంత్రములు యజ్ఞయాగాది క్రతువులకి వినియుక్తమైనటువంటి మంత్రములు ఆరణ్యకములు అనంటే అరణ్యంలో కూర్చుని ఉపాసన చేసి తపస్సు చేయడానికి చెప్పబడ్డ అంశాలు ఉపాసనాపరమైనటువంటి అంశాలని ఆరణ్యకములు అని అంటారు ఇకపోతే వీటిని ఏమంటారు బ్రాహ్మణములు అని అంటారు బ్రాహ్మణములు అనంటే ఈ బ్రాహ్మణములు ఏ మంత్రాలైతే చెప్పబడ్డాయో ఆ మంత్రాలని ప్రయోగంతో దాన్ని చేస్తారు క్రియ దాని బ్రాహ్మణములు అని అంటారు అంటే ఇప్పుడు ఒక యాగం ఉంది పుత్రకామేష్ఠి ఉంది పుత్రకామేష్ఠి అనేటువంటిది మంత్రం కానీ బ్రాహ్మణం ఉపయోగపడితేనే అక్కడ క్రియ ఉంటేనే అది నియుక్తం అవుతుంది లేకపోతే నియుక్తం కాదు కాబట్టి మంత్రములు ఆరణ్యకములు బ్రాహ్మణములు అని ఈ మూడుటిని పక్కకు పెడితే నాలుగోదొకటి ఉంది అదేంటది ఉపనిషత్తులు అయితే ప్రశ్నోపనిషత్తు అని కూడా ఇది బ్రాహ్మణానికి సంబంధించినటువంటిది బ్రాహ్మణ పోర్షన్ లో ఈ ఉపనిషత్తు పెట్టబడింది ఇదే కాదు ముండకోపనిషత్తు కూడా ఇదే అథర్వణ వేదానికి బ్రాహ్మణ పోర్షన్కి సంబంధించినటువంటిది ఉపనిషత్ అయితే ఈ ముండకోపనిషత్తులో రెండు విద్యలు చెప్పారు ద్వే విద్యే వేదితవ్యే సాపరా అపరా చేతి అంటే రెండు విద్యలు ముండకోపనిషత్తు చెప్తుంది ఆ ఉపనిషత్తు చెప్పే రెండు విద్యలు ఏంటంటే అపరా విద్య పరా అంటే తనకంటే అన్యమైనటువంటి విద్య తనకంటే అన్యమైనటువంటి విద్యా అంటే తత్వాన్ని మూలాన్ని కాకుండా ప్రపంచం గురించి ప్రపంచంలో ఉండేటువంటి నిక్షిప్తమైనటువంటి అంశాల గురించి ఈ మొత్తం శాస్త్రం ఈ విజ్ఞానమయమైనటువంటి ప్రకృతి గురించి మాట్లాడుతుంది అపరావిద్య ఇంకా శక్తుల గురించి మాట్లాడుతుంది దివ్యమైనటువంటి అంశాల గురించి మాట్లాడుతుంది అపరా కానీ ఆ అపరావిద్య ఒక అంశమైతే పరావిద్య రెండవ అంశం అదే ముఖ్యమైన అంశం పరా అంటే యయా విద్యయా అక్షరం అధిగమ్యతే సా అంటే ఏ విద్య ద్వారా ఏ జ్ఞానం ద్వారా నా యొక్క యథార్థమైన తత్వాన్ని నేను తెలుసుకుంటున్నానో అదే పరా దట్ ఈజ్ అల్టిమేట్ ఆ జ్ఞానం ఈ ప్రపంచంలో ఏ సంస్కృతికి లేదు ఒక్క వైదిక సంస్కృతికి మాత్రమే ఉంది ఒక్క వేదంలో మాత్రమే పరావిద్యను చెప్పగలిగేటువంటి సంస్కృతి అంటే నా గురించి నా యదార్ధాన్ని నా తత్వాన్ని చక్కగా విడమరిచి చెప్పగలిగే సంస్కృతి పరావిద్యలో ఉంది కాబట్టి అటువంటి పరావిద్య గురించి ఈ ఋషులందరూ అపరావిద్య మీద బాగా తెలుసుకుని అపరావిద్యను పొంది వాళ్ళకి సంతృప్తి కలగలేదు ఇప్పుడు ఆ ఋషులందరూ కూడా ఆరుగురు ఋషులు ఉన్నారు ఇక్కడ వాళ్ల గురించి మీకు చెప్తుంది శాస్త్రం ఉపనిషత్తు చెప్తుంది ఆరుగురు ఋషులు తపస్సు చేసి ఆరుగురు ఋషులు కనుక్కుంటారు ఒక వాస్తవాన్ని దేవుడు కాని జీవుడు కాని ప్రపంచం కాని నిక్షిప్తమైంది కాని ప్రక్షిప్తమైంది కాని ఇవన్నీ కూడా ఎవడు ఉంటే ఇవన్నీ ఆలోచనలోకి వస్తున్నాయో వాడెవడు అసలు వాడే లేకపోతే ఆలోచనలు వస్తాయా ఈ శరీరంలో ఎవడు ఉంటే దీనికి అర్థం ఎవడు ఉంటే ఈ ప్రపంచానికి విలువ ఉందో ఎవడు ఉంటే పరమాత్మకు ఉనికిని ఇస్తున్నాడో వాడెవడు ఆ అంశాన్ని ఆ ఋషులు తెలుసుకోవాలనుకున్నారు నేనుంటేనే కదండి దేవుడి గురించి ఆలోచిస్తాను అసలు నేనే లేకపోతే దేవుడి గురించి ఎందుకు ఆలోచన నాకు లేదు మరి నేను ఉన్నాను అని అంటే నా ఉనికి ఏమిటి నేను అనే దాని యొక్క స్వరూపమేమిటి ఆలోచన చేయండి ఆ అంశం మీద ఋషులు పట్టుకున్నారు ఎస్ ఇదే మూలం ఇవెన్ని మూలాలు కావు ఇదే మూలం దానిమీద ఆలోచన చేయడం ప్రారంభించారు అది వాళ్ళకి అంతు చెక్కలేదు ఇప్పుడు వెళ్లి ప్రశ్నించారు గురువుగారిని ఆ ప్రశ్న వేశారు కనుక ఈ ఉపనిషత్తుకి పేరు ప్రశ్నోపనిషత్తు అని వచ్చి అప్పుడు మనం ఏం వేయక్కర్లేదు వాళ్ళు ఆల్రెడీ వేశారు దానికి సమాధానం మనకు అంత పని కూడా పెట్టట్లేదు చూడండి ఇక్కడ శాంతి మంత్రం ప్రారంభమవుతుంది నాతో పాటు చెప్పండి ఆ మంత్రం దాని యొక్క వ్యాఖ్యానం అంతా చూస్తాం ఓ భద్రం కర్ణేభిమే భద్రం పశ్యేమ క్షజ్రా స్థిరైతునూ వ్యక్షేమదేవతిన ఇంద్రో వృద్ధ్రవా స్వస్తిన పూషా విశ్వేదా స్వస్తిన తాక్ష్యరిష్టనే స్వస్తిన బృహస్పతి దూ శాంతి శాంతి ఈ ప్రశ్నోపనిషత్తుకి ముండకోపనిషత్తుకి రెండింటికి కూడా ఇదే శాంతి మంత్రం ఒక్కొక్క ఉపనిషత్తుకి ఒక్కొక్క శాంతి మంత్రం ఉంటుంది అసలు ఈ శాంతి మంత్రం ఏం చెబుతుందో అసలు ఇది దేని గురించి మాట్లాడుతుందో దీని యొక్క ప్రవృత్తి ఏమిటో దాని గురించి తెలుసుకుంటాం ఓం శాంతి శాంతి శాంతి అంటే ఆధ్యాత్మిక శాంతి ఆది దైవికాంతి ఆది భౌతిక శాంతి ఆధ్యాత్మిక శాంతి అంటే ఏంటి ఆత్మానం అధికృత్య యో శాంతి వర్తతే సాధ్యాత్మిక అంటే ఆత్మానం అధికృత్య అంటే శరీరానికి చూడండి మనం ఇక్కడ వినాలని అనుకుంటాం జ్వరం చలీ జ్వరం వచ్చింది అనుకోండి తలనొప్పి బాగా గట్టిగా పట్టింది అనుకోండి మనం మిస్ అయిపోతామా లేదా మనం కూర్చున్నా వెళ్ళలేము వెళ్ళి కూర్చున్నా వినలేము ఎందుకని శరీరం సహకరించదు కాబట్టి పరమాత్మ నా శరీరము నీ యొక్క దివ్యమంగళమైన స్వరూపాన్ని దర్శించేందుకు ఏ మంత్రాలైతే నేను వినాలనుకుంటున్నానో ఏ బోధనైతే నేను పొందాలనుకుంటున్నానో ఆ బోధ పొందడానికి శరీరమే ప్రధానం కాబట్టి శరీర కలు ధర్మ సాధనం అంతేకాదు శరీరమాద్యం కలు భోగ సాధనం అంతేకాదు శరీర మాద్యం కలు మోక్ష సాధనం గుర్తుపెట్టుకోండి మూడింటికి సాధనాలే ధర్మానికి ఇదే సాధనం భోగానికి ఇదే సాధనం మోక్షానికి ఇదే సాధనం మరిచిపోకండి మీరు ధర్మానికి వాడుకుంటూ మోక్షానికి దాన్ని నడిపించాలి అంతే కానీ కేవలం భోగానికే పరిమితం చేయకండి భోగం అంటారా ఉండేది ఉంటుంది మనం నడిచెళ్లే దారులు అన్ని ఓకే తీసుకునేవి తీసుకుంటాం విడిచిపెట్టే విడిచిపెడుతూ ఉంటాం భోగమే మనకు ప్రధానం కాదు ప్రకృతిలో ఏమిటి మనకు ప్రధానం మోక్షమే ప్రధానం అందుకనే భారతీయ సంస్కృతి మోక్ష సంస్కృతి మిగతా దేశాలు భోగప్రధానమైన సంస్కృతి కాబట్టి మన భారతదేశం మోక్షానికే ప్రాధాన్యత ఇచ్చింది అంటే భోగం లేదని కాదు ఇక్కడ ఉంది ఇక్కడ లేని భోగాలు ఎక్కడా లేవని ఇక్కడ బాలభోగం రాజభోగం ఎన్ని భోగాలండి దేవుడి దగ్గరికి వెళితే ఇక్కడ లేని భోగాలు ఎక్కడా లేవు ఇక్కడ లేని మోక్షము ఎక్కడా లేదు కాబట్టి యత్రాస్తి మోక్షో నచ భోగ అంటే ఎక్కడైతే భోగముంటుందో అక్కడ మోక్షం ఉండదు ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగముండదు కానీ ఒక్క భారతదేశంలోనే భోగము మోక్షము రెండింటినీ కలగలిపి దేవతలందరు ఇక్కడ ప్రతిష్టాపన చేశారు అది భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం కాబట్టి మనం భోగం గురించి తాపత్రయపడక్కర్లేదు హాయిగా ఉంటే తనంత తానుగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక శాంతి అంటే శరీరము అందుకనే ఈ భారతదేశంలో వైరాగ్యము ఎవడి దగ్గరైతే ఉందో సకల సంపదలు అక్కడే ఉంటాయి కాబట్టి ఆధ్యాత్మికత అంటే ఒక్క భారతదేశంలో వైరాగ్యము భోగము వైరాగ్యము రెండు మోక్షము భోగము రెండూ కూడా ఈ భారతదేశంలోనే ఉంది ఆత్మానం వర్తతే సహ ఆధ్యాత్మిక అంటే శరీరంలో పరమాత్మ నా ఇంద్రియాలకి నా అవయవాలకి ఏ రకమైనటువంటి ఈ ఇబ్బంది కలిగించకుండా నీ సాధనలో ఈ శరీరం నాకు సాధనంగా పరమాత్మ సాధనలో ఈ శరీరం ప్రధానమైన సాధనంగా నాకు ఉపయోగపడాలి ఆది దైవిక శాంతి చూడండి అంటే దేవాన్ అధికృత్యో శాంతి వర్తతే వర్తతే అంటే పంచభూతాలు కాబట్టి ప్రకృతి మనకు సహకరించాలిగా శరీరం ప్రకృతిలో ఒక భాగం అది మనకు సహకరించాలి బయట ప్రకృతి మనకు ప్రధానం అది సహకరించాలి కాబట్టి ఆ దేవతలందరూ ఈ ప్రకృతిని కాపాడుతున్నారుగా ఆ దేవతలందరూ శాంతిగా నన్ను అనుగ్రహించాలి వాళ్ళని ఆశీర్వదించాలి ఆది భౌతిక శాంతి అంటే భూతానధికృత్యో వర్తతే సహ ఆది భౌతిక అంటే ఈ సమస్త ఏ దాని వల్ల ఆటంకం రాకూడదు ప్రకృతి వల్ల ఆటంకం రాకూడదు నా శరీరం వల్ల నాకు ఆటంకం రాకూడదు కాబట్టి పరమాత్మ ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక ఈ తాపాలన్నీ కూడా ఈ త్రయములో కలిగేటువంటి తాపాలన్నీ ఉపశమనం పొందాలి కాబట్టి శాంతి శాంతి శాంతి ఉపనిషత్తుని ప్రారంభించే ముందు శాంతిమంత్రం ఉంటుంది ఎందుకు శాంతిమంత్రాన్ని మనం ఉచ్చరించాలి అని అంటే చివరిన మూడు సార్లు చెప్పారు శాంతి శాంతి శాంతి అని అంటే పునరుక్తి దోషం దానికి లేదు మూడు అంశాలని దృష్టిలో పెట్టుకుని మూడు సార్లు శాంతి అన్నారు ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక అంటే ఈ తాపత్రయాలు ఉంటాయి మనకు అందుకనే తాపము అని అంటే బాధ త్రయము అంటే మూడు రకాలుగా మనకు బాధలు ఉంటాయి ఈ మూడు తాపత్రయాలు ఉపశమనం పొందితే ఒక సాధకుడు నిశ్చలంగా కూర్చోగలడు కాబట్టి ఇక్కడ ఉపనిషత్తు కోరుకునేది ఏంటంటే ఒక సాధకుడిలో నిష్కల్మషమైనటువంటి హృదయము నిర్మలమైనటువంటి మనస్సు నిశ్చలమైనటువంటి బుద్ధి ఇవి మూడు ఉండాలి నిష్కళంకం నిష్కల్మశం ఆ హృదయంలో ఎక్కడ మచ్చ ఉండకూడదు ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో మనం కూర్చుని ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనం సాధించాలనుకున్నప్పుడు లోపల ఏ చచ్చుపుచ్చు ఉండకూడదు కదా ఆ చచ్చుపుచ్చు ఉండకుండా ఉండడం కోసమే ఈ శాంతి మంత్రం కేవలం శాంతి మంత్రాన్ని ఉచ్చరించి అంత పవిత్రమైపోయిందని అనుకునేదానికి కాదు ఈ శాంతి మంత్రం దేనికనంటే శాంతి మంత్రాన్ని అర్థం చేసుకుని అది ఎలాగైతే చెబుతుందో దానికి తగ్గట్టుగా మనం కూడా మన జీవితాన్ని మలుచుకునే ప్రయత్నం చేయగలిం గుర్తుపెట్టుకోండి ఆ మంత్రము మనకేం చెబుతుంది మొట్టమొదటి సందర్భంలో భద్రం కర్ణేబి శృణుయామ దేవా భగవంతుణ్ణి దేవతాశక్తిని ప్రార్థిస్తున్నాడు ఇక్కడ ఒక సాధకుడు ఇక్కడ శిష్యులు గురువు అందరూ కూర్చుని సామూహికంగా ఈ ప్రార్థన చేస్తున్నారు హే దేవాహ అంటే ఓ దేవతలారా అంటే దేవతలారా అనగానే మనకేంటి అర్థమైపోయింది బోల్డు మంది దేవతలు ఉన్నారు ఇప్పుడు ఈ మాటకి అర్థమేంటి హే దేవాహా అంటే ఓ దేవతలారా అనగానే బోల్డు ఉన్నట్టు కదా అంటే ఎంతమంది దేవతలు ఉన్నారండి అని మీరు అడగవచ్చు అడిగితే మనకు బోల్డు మంది దేవతలున్నారు ఏమిటా దేవతలు అని అంటే ఒకటి చెవులని కాపాడేదానికి అధిష్టాన దేవతలు ముక్కుని కాపాడేదానికి అధిష్టాన దేవతలు ఇలా నాలో ఉండేటువంటి సమస్తాన్ని కాపాడడానికి దేవతలున్నారు అధిష్టాన దేవతలున్నారు అందుకనే మనకు లఘున్యాసం ఒక ప్రక్రియ ఉంది లఘున్యాసం చేయకుండా అభిషేకం చేయకూడదు మహాన్యాసం చేయాలి లేదా కనీసం లఘున్యాసం చేయాలి లఘున్యాసం చేయకుండా చేయకూడదు అందులో ఒక అద్భుతమైనటువంటి ఒక పోర్షన్ ఉంది ఏంటనంటే అసలు దేవతలు ఎంతమంది అని అంటే దాంట్లో చెప్తుంది ప్రజననే బ్రహ్మా తి పాదయోర్ విష్ణుస్తిష్ట హస్తయర్హరస్తి బాహోరింద్రస్తి జఠరే అగ్నిస్తి హృదయ శివస్తిష్ట కంఠే వసవస్తి వక్ే సరస్వతీ తిష్టతు నాసికర్వాయుస్తిష్ట నయనయోంద్రాదిత్యోతి కయోయరశ్వినోతిష్టేతా లలాటే రుద్రాస్తి మూర్ధ్ఞాదిత్యా స్రసి మహాదేవతిష్ట శిఖాయాస్తి పృష్ే పినా తిష్ట పురతూలిష్ట పాశివాయుస్తిష్ట తో బర్జ్వాస్తిష్ంగు సర్వా దానాన్ని తిష్టంతు మాం రక్షన్ మమయజమానగుం రక్షంతు సర్వాన్ మహాజనాన్ రక్షంతు మంత్రం ఎంత అద్భుతంగా చెప్పింది చూడండి ప్రజననే బ్రహ్మాధిష్ఠతు అతను ఉండాలి అతను ఉండుగాక అతను ఉండి రక్షించి ఒక మంచి ప్రజ మంచి సంతతిని ఉత్పత్తి చేయుగాక పాదయోర్ విష్ణు స్ పాదాలలో విష్ణు ఉండాలి ఎందుకు పాదాలు అంటే అర్థమేంటి గతిని అంటే నన్ను మోసేది అంతేనా కాదా పాదాలు దేని ఏం చేస్తున్నాయి ఇంత మనిషిని మోస్తుంది అలాగనే మొత్తం బ్రహ్మాండాన్ని బ్రహ్మగా చూపించి మొత్తం బ్రహ్మాండానికి కర్త ఎవరు బ్రహ్మ సృష్టికర్త ఆ బ్రహ్మ ఎక్కడున్నాడు కమలంలో ఆ కమలం ఎక్కడి నుంచి వచ్చింది నాభి నుంచి అంటే బ్రహ్మాండాన్నంతా ఆయన నాభిలో పెట్టుకుని మోస్తున్నాడు ఆయన మహావిష్ణు అంటే ఆయన అన్నిటికీ అధిష్టానమై ఉన్నాడు అలాగనే ఇంత పెద్ద మనిషిని ఇంత పెద్దదైనటువంటి ఈ శరీరాన్ని ఇంత ఆకృతిని ఆ రెండు పాదాలు మోస్తున్నాయి కాబట్టి ఆ మోయగలిగే భరించగలిగే భర్త ఎవడు విష్ణువు కాబట్టి పాదయోర్ విష్ణు శిష్టతు హస్తర్ హరహ అంటే అన్నిటిని స్వీకరించేవాడు హరించేవాడు అంతే కదండి శివుడేం చేస్తున్నాడు అన్నిటిని కాల్చి బూడి చేసి తను అందుకనే శివుడికి భస్మభూషితాంగుడు అని పేరు భస్మమే వాడికి అభిషేకం మొత్తం అన్నింటిని భస్మం చేసి బూడిచ్చేసి వాడి మీదకి వేసేసుకుంటున్నాడు అనమాట మొత్తం అన్నింటినీ కాబట్టి హరించేవాడు కాబట్టి ఈ చేతులు కూడా ఏం చేస్తాయి దేనైనా స్వీకరించడానికి దేనైనా పట్టుకునేదానికి దేనైనా తీసుకునే చేతులే కదా కావాలి కాబట్టి హస్తయోర్ హరస్తిష్టంద్రస్తిష్ట బాహువులలో ఆ ఇంద్రుడు ఉండి ఆ భుజ ఇవ్వాలి కంఠే వసవ స్థిష్ఠంతు వసువులు అనేటువంటి వాళ్ళు అష్ట వసులు కూడా ఈ కంఠంలో ఉంటే మంచి శబ్దము మంచి స్వరము మంచి అక్షర సముదాయము బయటకు వస్తుంది అంతేకాదు జఠరే అగ్నిస్తిష్ఠతు హృదయే శివస్తిష్ఠతు కంఠే వసవ స్థిష్ఠంతు ఆ వక్ంలో సరస్వతీ దేవి ఉండుగాక బాగా ఆలోచించాయి నాసికయోస్తిష్ఠతు నయనయోంద్రాదిత్యోతి కర్ణయ్వినోతి రుద్రాస్తిష్ఠంతు రుద్రాదులందరూ కూడా ఏకాదశ రుద్రులు కూడా ఈ లలాటంలో ఉండాలి రుద్రాస్తిష్ఠంతు మూర్ధ్యాదిత్యాస్తిష్టంతు ఆదిత్యులు ద్వాదశ ఆదిత్యులు కూడా ఇక్కడ ఉండాలి చూడండి ఇక్కడేమో ఏకాదశ రుద్రులు ఇక్కడేమో ద్వాదశ ఆదిత్యులు శిరసి మహాదేవ స్థిష్ట ఇక్కడ మహాదేవుడు ఉండాలి శిఖాయాం వామదేవ స్థిష్టత వామదేవుడు ఇక్కడ ఉండాలి పృష్ఠే పినాకీ తిష్టతు పినాకి అనేటువంటి ఆ రుద్రాంశ సంబూతుడైనటువంటి వాడు వెనక ఉండాలి వృత శూలితు శూలి అనేటువంటి దేవతలందరూ కూడా నాకు అన్ని పక్కల ఉండి రక్షించాలి అంటే ఇంతమంది దేవతలు నన్ను రక్షిస్తూ ఉంటే నేను బ్రతుకుతున్నాను నేనేమనుకున్నాను నా బతుకు నేను అని అంటాడు వీడి బతుకెంత అంటే ఎగిరిపోతాడు